అక్షయం గతసంపా అక్షయం గత సంతాపం ఆత్మానం పశ్చతో మునేహ ఎవరైతే తన యొక్క సంతాపాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాడో అంటే మూడు రకాలైనటువంటి సంతాపాన్ని పోగొట్టుకుంటాడో అటువంటి స్థితిలో ఉన్నటువంటి తనను తాను చూసుకునేటువంటి మౌనం ఎవరైతే ఉంటారో అంటే ప్రవృత్తి నివృత్తి నడిచిపోయి ఉంటాడో అతడికి అవిద్య క్వచవా అతడికి విద్య అంటే అంటే అనుభవము లేదు విజ్ఞానము లే జ్ఞానము దేహము లేదు విశ్వము లేదు నేను లేదు కాబట్టి ఇటువంటి అప్పుడు ఏమి భావము లేనటువంటి స్థితి అన్నమాటకి ఎందువల్ల గత సంతాపం ఇక్కడ మూడు రకాలైన తాపములు పోగొట్టుకున్నాడు సంతాప మండలంలో ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతిక మూడు రకాలైన తాపములు కూడా పోగొట్టుకున్నాడు తాపత్రయములు గడిచి అక్షయమైనటువంటి స్థితిలో తనను తాను అక్షర స్థితిని పొంది తనను తాను గమనిస్తున్నటువంటి ముని అంటే ప్రవృత్తి నివృత్తులనే పరిధులు దాటిన వాడికి విద్య అవిద్య అనే భావన కడివిశ్వ అవిశ్వ అనే భావన కడివి అనే భావన కడి అని చెప్పుకోవాలి మనం ఇక్కడ కాబట్టి ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి అవేమి ఉండవు విరోధాదీని కర్మాణి జహాది జడీర్యది ప్రాపాంశ కర్టుమాపత్నా జహాతి జీర్య ఎవరైతే జడు జడు అజ్ఞాని ఉంటాడో నిరోధాదీని కర్మాణి జహాతి నిరోధం మొదలైన కర్మలని కూడా వదిలిపెట్టుకున్నప్పటికీ కూడా మనోరథాన్ ప్రతాపాంశ ఈ మనోరథముడు అంటే కోరికల యొక్క ప్రలాపం వల్ల ఆ క్షణానికి కర్తు ఆప్రోతి కర్త పనిచేయడానికి సిద్ధపడుతున్నాడు అంటే ఎవరిది జడీర్ అంటే జడమైనటువంటి ధీర్ కలిగినవాడు బుద్ది కలిగినవాడు జి అంటే బుద్ధి అంటే జడాత్ముడైన బుద్ధి కలిగినవాడు మనోరథానీని కర్మాణిని కర్మాణి ఈ నిరోధ లాంటి కర్మలను వదిలిపెట్టినప్పటికీ కూడా మనోరథాన్ ప్రతాపాంఛ అంటే కోరికల యొక్క ప్రాబల్యాన్ని లొలకి పోయి కర్తృమాక్నోతి తత్క్షణత్ ఆ క్షణంలోనే వెంటనే అనేక పనులు చేయడానికి సిద్ధపడతాడు మందృత్వాతి తద్వస్తు నీ విమూఢత నిర్వికల్పో బహిర్యత బహిర్ బహిర్యత్నాత్ అంతర్విషయలాల సహ ఉన్నప్పటికీ కూడా మూడత్వంతో విడిచిపెట్టడు నజహాతి కాబట్టి ఆత్మ వస్తువు అనేటువంటి ఒకటి ఉందని చెప్పినప్పటికీ కూడా మూడత్వాన్ని విడిచిపెట్టడు ఎవరు మూర్ఖుడైన వాళ్ళు అతను బహిర్గత్తడం వల్ల అంటే బయట చేసే పని కార్యక్రమం వల్ల నిర్వికల్పుడు కాకపోవడం వల్ల అంతర్ విషయాలు ఆలస్యవుతున్నాడు తనలో కలిగేటువంటి కోరికలను అతను రంగ తీసుకోలేకపోతున్నాడు అంటే ఇక్కడ మూడు లక్షణాలు చెప్తూ వస్తున్నాడమ్మా మూడు వీరు లక్షణాలు చెప్తున్నాడు ఈ పైన చెప్పిన రెండు మూడు శ్లోకాల్లో ప్రత్యేకించి ముని లక్షణం చెప్పిన తర్వాత మూఢుడి లక్షణం చెప్తున్నాడు తర్వాత లక్షణాల్లో నిరోధా జహాది జీర్య మనోరసాన్ ప్రాపాంశ కర్త మా ప్రోత్ లక్షణ జనటువంటి మనస్సు కలిగిన వాడు ఎవరైతే ఉంటాడో నిరోధాదీని కర్మాణి ఈ కర్మలన్నీ కూడా వదిలిపెట్టినప్పటికీ కూడా మనోరసాన్ ప్రాపాంశ ఈ కోరికల ప్రాబల్యం చేత మళ్ళీ తిరిగి పనిచేయడానికి మొదలు పెడతాడు మంద శృత్వాని గురించి మందుడికి జరిపినప్పటికీ కూడా మూఢత్వాన్ని వదులుకోడు ఎందువల్ల అతడు నిర్వికల్పుడు కాలేదు బహిర్యత్నాత్ నిర్వికల్పహ బయట ప్రయత్నం వల్ల నిర్వికల్పుడు కాలేడు అందువల్ల అంతర్ విషయాల ఆలస అందువల్ల అందరు విషయాల్లో మాత్రమే రాల్సులై ఉంటాడు అని చెప్తే చెప్పుకుంటూ వస్తున్నాడు జ్ఞానాద్ గణిత కర్మ అయో లోకదృష్ట్యాది కర్మకృత్ నాప్నోత్వసరం కర్తమేవ న ఎవరైతే లోకదృష్ట్యాది కర్మకృత్ లోకం దృష్టిలో కర్మ చేస్తున్నప్పటికీ జ్ఞానాద్ గణిత కర్మ జ్ఞానము చేత నష్టమైనటువంటి కర్మ కలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో నాప్ల అవసరం కర్తం అతడు చేయడానికి కానీ మిగతా వాటికి కానీ కర్తం వక్తు వేవ కించన చేయడానికి కానీ మాట్లాడడానికి కానీ ఏ అవసరాన్ని కూడా అతను గమనించడు అంటే అర్థం ఏమిటి ఇక్కడ ఎవరైతే జ్ఞానము పొంది ఉంటాడో ఆ జ్ఞానము వల్ల గళితమైన నాశనమైన కర్మలు కలిగి ఉంటాడో అతడు లోకమృష్టి కర్మ చేస్తున్నప్పటికీ ఆ కర్మ స్వరూపం కూడా ఇటువంటిది కర్తం వక్తం చేయడం మాట్లాడడం ఇటువంటి జ్ఞాన కర్మేంద్రియముల ద్వారా చేసే ఏ పని కూడా అవసరాని నిర్వికారీర నిరాటంక నిర్వికారా ధీరుడికి నిరాటంక ఆట ఇక్కడ ఆటంకము అనే మాట దగ్గర ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి శరీరానికి ప్రత్యక్ష చైతన్యము అని ఈ ప్రత్యక్ష చైతన్యానికి తొమ్మిది ఆటంకాలు ఉంటాయి ఈ తొమ్మిది ఆటంకాలు దాటినప్పుడే అతడు సమాధి స్థితి పొందగలడని యోగశాస్త్రం చెప్తుంది అందువల్ల నిరాటంకస్య అంటే ఎవరైతే ఆ ఆటంకమును దాటి ఉంటాడో వాడ్ని వ్యాధి ధ్యానము సంచయము భ్రమ ప్రమాదము విరతి అలసత్వము ఇలాగ తొమ్మిది రకాలు చెబుతారమ్మా ఈ తొమ్మిది రకాలైన ఆటంకాలు కూడా ఏకతత్వాభ్యాసం ద్వారా మాత్రమే దాటాలని పతంజలి యోగ శాస్త్రంలో చెబుతాడు కాబట్టి ఎవరైతే ఆటంకాలు దాటు ఉంటాడో వీరుడై ఉంటాడో విర్వికారుడై ఉంటాడో అతనికి చీకటి ఎక్కడిది వెలుగక్కడి నా హా నీంచానా వస్తుంది ఏమిటి చీకటికి వస్తుంది ఏమిటి ఇటువంటి ఏమాత్మ కూడా లేవు అంటే అతను వెలుగు చీకట్లకి గ్రహణ త్యాగాలకి అతీతుడై ఉంటాడు ఎందుకంటే అతను ఎప్పుడు నిర్మికారుడై ఆటంకం లేకుండా ఉంటాడు కాబట్టి అతడు ఎప్పుడైతే ఆరబ్బు దాటిపోయింటాడో ప్రత్యేకమైన స్థితి నుంచి దాటిపోయింటాడు పొందింది పొందవలసింది రెండు ఉండాలి స్థితిలో పరిపూర్ణమైనటువంటి ఒక స్థితిని అనుభవిస్తుంటాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ వస్తుందమ్మా దీన్ని కొనసాగిస్తూ కొంచెం కొన్నిరాతకత వాతి వా నిస్వభావ తనదైన అని ఆ స్వభావం ఎటువంటి మనం చెప్పడానికి వీలు లేని వాడికి యోగిన ఎప్పుడు అనంతత్వంతో సంబంధం కలిగిన వాడికి కొవేకత్వం కొ నిరాతకత వాటివా అతను ధైర్యం ఎక్కడుంది వివేకం ఎక్కడుంది ఆటంకం అనేది ఎక్కడుంది అంటే ఎప్పుడు అధైర్యం ఉంటే కదా ధైర్యం ఉండేది అధైర్యమే ధైర్యానికి ఆధారం చెప్పేసి చెప్తారమ్మ కంటావు అందువల్ల అధైర్యం ఉంటే కదా ధైర్యం వచ్చేది అవివేకత్వం ఉంటే కదా అవివేకత్వం వచ్చేది ఆటంకం ఉంటే కదా నిరాటంకానికి వచ్చేది అడ్డులేనిది అంతులేనిది అమ్మ అడ్డు అంటే ఆటంకం అక్కడ ఆటంకం లేని అర్థమైందమ్మాయి అమ్మకరంగా సమన్వయం చేస్తుంటే కాబట్టి ఆ అవివేకత్వం లేదు అధైర్యము లేదు ఆటంకము లేదు అడ్డు లేదు అంత లేదు కానే అంతఅంది నేనే అంతునై ఉన్నాను అని చెప్పేసి నల్లిగా చెప్తుందమ్మా కాబట్టి కొంచవేకత్వం కొనిరాటంక అపివా అనిర్వాస్య స్వభావస్య నిస్వభావస్య యోగిన కాబట్టి ఎవరైతే నిస్వభావస్య అసలు తనదంటూ స్వభావం అంటూ లేదో అనిర్వాస్య స్వభావస్య అతని స్వభావాన్ని మనం ఏ రకంగానూ చెప్పలేమో యోగినహ ఎప్పుడు పరిమితత్వం కానీ అపరిమితత్వంగా సమ్మధాన్ని కలిగి ఉన్నాడో అంటే ఇక్కడ ద్వంద్వజాలం యొక్క సంయోగాన్ని కలిగి ఉన్నాడు అతను నిర్ద్ంద్వంగా ద్వంద్వార్జీతంగా ఉన్నాడు అతనికి ధైర్యం అక్కడిది వివేకత్వం అక్కడిది ఆటంగం అక్కడిది నర్గో నైవ నరకోన్ముక్తివీ బహునా అత్యన యోగ దృష్ట్యా యోగదృష్ట్యా నన యోగ దృష్ట్యా యోగ యోగపరమైన దృష్టిలో మనం చూసినట్టయితే జ్ఞాని వాడికి నర్గో నైవ నరకో స్వర్గ నరకాలు ఏమీ లేవు జీవన్ముక్తి అనేటువంటిదే లేదు శబ్దము కూడా నడకమో లేనప్పుడు జీవన్ ముక్తి మాత్రమే ఉంటుంది ఉండదు బహునా అతడికి ముక్తి అయినా మన అనేక రకాలుగా చెప్పినా కూడా ప్రయోజనం ఏముంది ఏ ప్రయోజనము లేదు అంటే ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఏ స్థితి అయినా ఒకదానే గ్రహిస్తాడు తప్పదావి ప్రతిపత్తితో గ్రహించే లాభం నా లాభే నాను అమృత పూరితం అతను ఏదో పొందాడని చెప్పేసి అని దేవుని పూజించడు కొందలేడని బాధపడ్డు ఎందువలన ధీరస్ శీతలం చిత్తం అతని పోయి క్షమించినటువంటి చిత్తములు కలిగినవాడు అంటే వాసనారైన వాడు అమృగే అయివ పూరితం అమర్త్యవాన్ని పొందినవాడు కాబట్టి అమర్త్యత్వ స్థితిలో ఉన్నప్పుడు వాసన లేవి కూడా లేనప్పుడు కర్మవాసనలు జ్ఞానవాసనలు దేహవాసనలు లోక వాసనలు ఏవి లేనప్పుడు అంటే కర్మాతీతమైన స్థితిలో ఉన్నప్పుడు అతను ఎవరిని ప్రార్థించవరు దేనికి కోరడు ఇది పొందాలని కోరడు ఇది పొందలేదు అని చెప్పేసి బాధపడ్డు అందుకే దీని గురించి అంతా రాముడికి చాలా అందమైన లక్షణం చెప్తూ రామవన గచ్చతి నటిష్టది నాన ఆకాంక్షతే త్యజతి అని చూతమ్మ నీకు చెప్పిన లక్షణాలన్నీ నీకు ఆత్మ జ్ఞానాన్ని కలిగినవే రాముడికి చెప్పిన లక్షణాలన్ని కూడా ఎవరైతే ఆత్మవేత్త అయి ఉంటాడో ఆత్మవిధుడై ఉంటాడో ఎవరైతే పరమము పరమాన్ని చూసిన ఉంటాడో గమ్యాన్ని చూసిన ఉంటాడో అతని లక్షణాలే రాముడికి చెప్పడం జరిగింది అదమ్మా రాముడి గుడి విశేషమైన మాట చెప్పడం జరిగింది మానవ శరీరాల్లో అతి పవిత్రమైన దేహం రాముడు శరీరం అంట మానవ శరీరాల్లో అతి పవిత్రమైన దేహం రాముడి శరీరం దానికంటే పవిత్రమైన దత్తాత్రేయుడు వారుట అమ్మా కారణం అంటే అట్లా పర్టికులర్ గా చెప్పడానికి అది ఒక స్థితి ఎందుకు చెప్పుకుంటూ వచ్చారు ఎందుకు చెప్పారు మనం కొన్ని విచారించడం అవసరం లేదు అంటే కేవలం మానవుడిగా ఉండి అనేవి ఎక్కడ మహిమలు చూపించలేదు కదా రాములు వారు చూపించలేదు అమ్మ చెప్పినట్టు సకల గుణాభి రాముడు అంటే పదహారు కడలు నిండుగా ఉన్నవాడు అనేదమ్మా అందువల్ల ఒక మనిషి దేవుడు ఎట్లా అవ్వచ్చు దానికి ప్రమాణంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది రాముడిని అమ్మ అంటే చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ ఈ లక్షణాలని కూడా రాముడికి పూర్తిగా ఉన్నాయి ఉన్నటువంటి స్థితిని సమన్వయం చేసుకుంటూ రావడం అంతే ఇంకో విషయం చెప్తామనండి అంశీక మహాదాసు మొత్తం పది సార్లు పైన రాముడికి రిఫరెన్స్ వచ్చింది రాముడికి సీతకి పది సార్లు పైన వచ్చింది కృష్ణుడికి మాత్రం రెండు సార్లే వచ్చింది అంతే వేరు వేరు సందర్భాలు కేవలం రెండు సార్లు వచ్చింది ఒకటి తాతగారు శాంతి విచారణ చేసేటప్పుడు రెండోది గంగరాజు పున్నయ్య గారి దగ్గర ఉన్నప్పుడు తప్ప ఇంకా టైంలో కృష్ణుడు గురించి గొప్పగా చెప్పలేదు బట్ రాముడి గురించి సీత గురించి మాత్రం విశేషంగా చెప్పడం జరుగుతా అనేక సార్లు మొత్తం పది సార్లు పైన వచ్చింది వివరణ మీరు సందర్భాలు కనుక మనం చూసుకున్నట్టయితే అమ్మ ఆటల దగ్గర నుంచి తీసుకున్నప్పటి నుంచి భూమి మీద మాతగా స్వీకరించినప్పటి నుంచి ఇలా పరోక్షంగా సీతాదేవి యొక్క స్వరూపాన్ని సీతాదేవి యొక్క తత్వాన్ని తన ఎందు అమ్మ మాట్లాడినటువంటి స్థితి కూడా మనకు అది అది విశేషమైన అంశం అమ్మ అది మనం గమనించం గాని ఆ అయోనయ్య అయినటువంటి సీతాదేవి యొక్క భూమిపుత్రి తత్వాన్ని తన ఎందు అమ్మ ఆరోపించుకుంటుంది దాని వివరం చెప్పింది అన్నయ్య తన మీద పెట్టుకున్న సీత గురించి తన మీద పెట్టుకున్నట్టు అంటే ఇక్కడ గుళ్ళో చేసిన అప్పుడు మాట్లాడిచ్చారు సమయంలో కూడా వచ్చినప్పుడు అప్పుడు సీతం మీద ఆరోపించుకున్నట్టు అంటే నాకు గుర్తురావట్లే అంటే అక్కడ మట్టి గలిగ భావించింది గుడ్లోనే జరిగింది అది గుడ్లోనే కాదు ఈవెన్ సంవత్సరీ సమయంలో కూడా సంవత్సరీకాల్లో మట్టి దిడ్డు ఉంటుంది అమ్మ మట్టి దిడ్డు అమ్మ మా మా అమ్మ వెళ్ళిపోతే అమ్మని చూపించింది నాకని గుర్తు వచ్చిందావు ఆ మాట్లాడుతుంది అవును అంటే ఆరోపించుకోవడం అదే అవును అంటే గుడిలో జరిగింది కదా సేమ్ అదే మాట ఉండడం వల్ల నాకు అది గుర్తింపు కాలేదు గుడిలో జరిగినప్పుడు చెప్పే పద్ధతి అవును జరగడం నువ్వు అన్నిటికీ ఆధారమై ఉన్నావు కాబట్టి నువ్వు ప్రత్యక్ష ప్రమాణ దేవత అంటుంది ఇక్కడ అమ్మ వెళ్లిపోతూ నాకు అమ్మం చూపించింది అమ్మ పోయేది కాదు తరిగేది కాదు తరిగేది కాదు అన్నింటిది అందరికీ కనపడుతుంది అన్నిటినీ భరిస్తుంటుంది అక్కడ సీతాత్మాన్ని ఆరోపించుకుంటాన ఆరోపించుకుని మళ్లీ రాముడి యొక్క వివరాలు అడిగేటప్పుడు దశరథరాముల సంబంధించిన వివరణ అడిగినప్పుడు సాంఖ్య విచారణలో అయిపోయిన తర్వాత అవతారతత్వ వివరణప్పుడు విరామములు అనేటువంటి రాముడి నుంచి రాముడు వచ్చినప్పుడు అతని శక్తియే సీత వాళ్ళిద్దరు ధర్మాన్ని పంచిపెట్టి సీతారాములు అయ్యారు అంటుంది కాబట్టి అక్కడ ధర్మ ప్రవర్తన కోసం ప్రాముఖ్యత చెప్పు సీతారామ తత్వాన్ని చెప్తారమ్మా వ్యక్తవ్యస్థితి వచ్చినప్పుడు కృష్ణుడి గురించి చెప్తూ మొత్తం సాంఖ్య భావా చెప్పు కృష్ణుడి గురించి చెప్తారు ఆ తేడా ఉంటుంది అక్కడ చెప్తారమ్మా నై ప్రాథయోచతి వీరీతం చిత్తం అమృత పూరితాంతం సౌతి నిష్కామో నుష్టమతి సమదుఃఖ సుఖస్ృప్తృత్యు నీ ఎవరైతే నిష్కాముడైన జ్ఞాని ఉన్నాడో దుష్టుడైన నిందించడు కాముడైన వాడినప్పటికి కూడా వాడిని శుద్ధించడు శాంతుడైనప్పటి కూడా శుభించడు నశాంతం సౌదీ నిష్కామో నదుష్టమతి నిందతి నిష్కామో కాముడైన వాడు శాంతం నస్తవు శాంతుడైన వాడిని కూడా సుభించడు దృష్టి వాడిని నిడు ఎందుకంటే సమదుఖ సుఖ సృప్త అతడు సుఖము దుఃఖము అనే వాటి పట్ల తృప్తి కలిగి ఉంటాడు కృత్యం న పశ్యతి అతను చేయవలసింది ఏమీ కూడా ఉండదు ధీరో నేష్టి సంసారం ఆత్మానం నది దృక్షి హర్షామర్ష వినిర్ముక్తో నముడుతో నీవతి న ద్రేష్టి సంసారం ఆత్మానం దిదృక్ష ఈ తనని తను ఈ సంసారాన్ని మొత్తాన్ని చూడడానికి ఇష్టపడ్డు ద్వేషించడు ఇక్కడే గుర్తుకొస్తుంది సన్యాయ నిత్య సన్యాసి యోన ద్వేష్టి న అని చెప్పేసని నిత్య సన్యాసి అనేవాడు ఎవరు ద్వేషించడో ఎవరు కాంక్షించారో అని భగవద్గీత పేర్కొంటుంది నృత్య సన్యాసిని ఆ తత్వం ఇక్కడ గుర్తుకొస్తోంది వీరో నేష్టి సంసారం ఆత్మానం నీక్ష హర్ష అమర్ష వినిర్ముక్తో నముడుకో జీవతి ఈ హర్ష అమర్ష వీటి సుఖము దుఃఖము రెండింటికి కూడా సంతోషానికి సంబంధించి వినిర్ముక్త వాటికి లేనివాడు కాబట్టి నముడితో నా జీవతి అతడు మరణించినవాడు కాదు జీవించినవాడు కాదు అంటే అతడు జరణము మరణం అనేటువంటి స్థితి అతీతంగా ఉన్నాడు అర్థము ఇంతవరకు చెప్పిన శ్లోకాలు ఒకసారి చూద్దాం అమ్మా అక్షయం గతసంతాపం ఆత్మానం పశ్యతో మునె క్వవిద్యా విశ్వం క్వదేహోహం మమేతి చ కర్మాని నిరోధా జీధీర్యీ మనోరథాన్ ప్రాపాంశి అందశ్రుత్వస్ జాతి నమూఢత నిర్వికల్పో బహిర్యత్నాత్ అంతర్విషయలాలసర్మాయో అవసరం రోగదృష్టం నిర్వితరాత ృనం చిన స్తౌతి నిష్కామో నిందతి సమస్త సమస్త నిందృప్ ధీరో నేసారం ఆత్మానంక్షర్షార్ష వినిర్ముక్ నామృతమో నా జీవతి ఇక్కడ దీని మొత్తం ఎనిమిది శోకాల సారాంశం ఏమిటంటే జీవన్ముక్తుడైన వాడికి ఏది అన్ని స్థితిలోనూ సమానంగానే ఉంటాడు అక్కడికి సుఖం కాని దుఃఖం కాని పొందడం కాని పోగొట్టుకోవడం కానీ కోరడం కాని కోరుకోకపోవడం కానీ ప్రయత్నం కాని ప్రయత్నం లేకపోవడం కానీ జననం కాని మరణం కాని పగలు కాని రాత్రి కాని అన్ని ఒకలానే ఉంటాయి సారాంశం తా చెప్పేస్తున్నా ఈ భావాన్ని దృష్టిలో పెట్టుకోగలిగినవాడు అతడు ఎప్పుడు నిత్య సన్యాసిగానే ఉంటూ నేని ద్వేషించకుండా ఎన్ని కోరుకోకుండా నేను జీవనముక్తుల్ని కావాలంటే భావన కూడా లేకుండా జనమరణ రహితమైనటువంటి స్థితిలో సదా అమరత్వంతో ఆత్మజ్ఞానంతో ప్రబుద్ధతతో ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి ఇదమ్మా అర్థమైందా మీకు సమరి మొత్తం చెప్పేశాను లేదు మీరు ఒకసారి చెప్పేసి అంటే క్లారిటీ ఉంటుంది మళ్ళీ ఒకటి రిపీట్ అవుతుంది ఇందులో అనేక అనేక విషయాలు తిరిగి తిరిగి చెప్పబడతాయి